ో నమే ఓం గణా రూపా గణపతి ఉపమశ్రవస్తేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆమో సేదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శాచార్యమ్యమాన్ ందే గురు పరంపరా ఓ భద్ర కమే విష్ణుయామదేవాద్ర పశ్యే మాక్షజప్ా స్థిరైరంగైస్తుమోమేతాయస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా పుష్పేదా స్వస్తి నస్కాక్షోలిష్టమే స్వస్తి నోస్తర్దా ఓం శాంతిశాన్ని శాంతి స ప్రయోజనత प्य तस्मा स्मृता सयोजनता आर्ग्युमेंटे अं जगत् ना रूपमे काम रूपम की को प्रयोजन उदा ఇప్పుడు నెక్లెస్ నామరూపాలే కానీ మెడలో పెట్టుకుంటాము పార్టీలకి వాటికి వెళ్తాము ఊళ్ళో వాళ్ళందరూ చూసి మెచ్చుకుంటాము అవన్నీ ఉంటుంటే ఇది ముఖ్యాన్ని ఎలా చెప్పగలరు కొండతోటి ఘటము నీళ్ళు అవి తెచ్చుకుంటాము మంచినీళ్ళు తాగుతాం మట్టి ముద్దు ఇస్తే మంచి నీళ్ళు తెచ్చుకోగలరా మట్టి ముద్దు ఇచ్చారనుకోండి దాంట్లో మంచి నీళ్ళు తెచ్చుకోగలరా తెచ్చుకోలేరు అదే ఘటం ఇస్తే మంచి నీళ్ళు తెచ్చుకొస్తాం అటువంటి ప్రయోజనం సిద్ధిస్తూ ఉంటే అది నిత్యాన్ని ఎలా అంటారు ఇది సప్రయోజనత ఆర్గ్యుమెంట్ అంటే చూడండి ఇది మీకు దీంట్లో రెండు రకాలుగా దాని కౌంటర్ మీరు సినిమా చూస్తారు సినిమాలో కనపడే దృశ్యాల వల్ల మీ మీద ఎటువంటి ప్రభావం ఉంటుందంటే జగత్తులో కనపడే దృశ్యాల వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందో సరిగ్గా ప్రభావమే ఉంటుంది జగత్తులో హాస్యరసం చూస్తే వేరు నవ్వుతారు సినిమాలో హాస్యరసం చూసినా నవ్వుతారు స్వప్నంలో హాస్యరసం చూసి నవ్వుతారు అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఒంటరిగా ఉంది బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు జోకు గుర్తుకొచ్చిందనుకోండి అప్పుడు కూడా నవ్వుతారు ఏమిట్రా ఆయన బాత్రూంలో ఉండి నవ్వుతున్నాడు ఏమిటని ఇతరులు ఆశ్చర్యపడవచ్చు కాక కానీ స్మృతికి స్వప్నానికి జగత్తులో జాగ్రత్త అవస్థలో పొందే అనుభవానికి సినిమాలో చూచి పొందే అనుభవానికి ఏమీ తేడా లేదు అన్నీ ఒక్కటే కాబట్టి ప్రయోజనము హాస్యరస ప్రయోజనము ఒక తోట ఉంది అన్ని చోట్ల ఇప్పుడు ఇవన్నీ యథార్థం అంటారా ఈ ప్రయోజనత ఆర్గ్యుమెంట్ కుదరదు స్వప్నం చూస్తూ ఉంటారు స్వప్నంలో నెక్లెస్ కొనుక్కుంటారు ఓ లక్ష రూపాయలు పెట్టి అది మెడలో పెట్టుకుని అందరూ చాలా బాగుందని ప్రశంసిస్తారు సో ప్రయోజనం సిద్ధించింది సరే స్వప్నం మెలకు వచ్చింది ఇప్పుడు అదంతా యథార్థం అంటారా కాదు స్వప్నంలో యథార్థమని అనిపిస్తుంది తప్ప మెలకు వస్తే యథార్థం కాదు మెలకువ రానంత వరకు అన్నట్లుగా ఉంటుంది కాబట్టి సప్రయోజనత ఆర్గ్యుమెంట్ అది పనికిరాదు ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది అది గౌడపదాచార్యుల యొక్క ఆర్గ్యుమెంట్ అది మరి మీరు ఎంతవరకు దాన్ని అప్రిషియేట్ చేస్తారో చూడండి స్వప్నంలో మీకు లాటరీ వచ్చిందనుకోండి సపోజ్ ఒక లక్ష రూపాయలు లాటరీ తగిలింది స్వప్నంలో మీకు తెలివి వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఉపయోగపడతాయా ఉపయోగపడవు స్వప్నంలో ఉపయోగపడతాయి తప్ప జాగ్రత్త వస్తులో విప్రతిపటే విపరీతం అయిపోతుంది ఇది ది రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ ది కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ ఎలాగంటే ఒక ఆయన మంచి నిద్రపోయేప్పుడు దాహం వేస్తే తాగడానికని మంచినీళ్ళు చెంబు నీళ్ళ మంచినీళ్ళు తల పక్కనే పెట్టుకుని పడుతుంది నిద్రపోయాడు నిద్రలో కలగన్నాడు ఆ కళలో ఎడారిలో ఉన్నాడు ఎడారిలో వెళ్తున్నాడు దప్పిక ఎక్కడా నీరు లేదు తాగడానికి ఏమంటే ఆఖరికి ఆ దప్పిక తా తాళలేక ఎండ దెబ్బకి తాళలేక కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ ఎడారిలో ఈలోపులో ఉలిక్కుపడి నిద్రలేస్తాడు అప్పుడు భార్య అడుగుతుంది ఏమయా ఏమైనా కానీ ఇలా వచ్చింది ఎడారిలో దప్పిక తట్టుకోలేకపోయాను అంటే చెమ్ము నీళ్లు తలకిందే పెట్టుకున్నావు కదా తాకకపోయావా అని అడుగుతున్నాను పనికిరావు ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి నీళ్లు స్వప్నంలో ఎడారిలో దా దప్పిక తీర్చలన్నీ స్వప్నంలో వచ్చిన లాటరీ సొమ్ము జాగ్రత్తులో ఉపకరించదు కాబట్టి అవి మిథ్య అద్యంతవత్వేన తస్మాద అద్యంతవత్వేన స్వప్నంలో వచ్చిన లాటరీ సొమ్ము ఆది అంతములు గలది మిథ్య అది మిథ్య కాకుంటే జాగ్రత్తలో ఉపయోగపడాలి ఉపయోగపడటం అలాగే జాగ్రత్తలో పెట్టుకున్న మంచినీళ్ళు అది ఆద్యంతవస్తున్నాయిన ఆ జాగ్రత్త అవస్థ క్లోజ్ అవ్వగానే ఆ మంచినీళ్ళు కూడా బంద్ అయిపోయింది లేవంతే అంచేతనే స్వప్నంలో అవి ఉపయోగపడలేదు కాబట్టి ఒక అవస్థలో ఉన్న వస్తువు రెండో అవస్థలోకి రావటం లేదు అంటే అది ఆద్యంతములు గలదవుతుంది ఆ అవస్థ అంతమవుతూనే ఆ వస్తువులన్నీ కూడా అంతమవుతున్నాయి ఈ విధంగా అవస్థతో పాటు పుట్టి అవస్థతో పాటు అంతమవుతున్నాయి అవి నిత్యములే అయిన పక్షంలో ఆ అవస్థ అంతమైనా కూడా ఆ వస్తువు కొనసాగాలి కొనసాగటం లేదు కాబట్టి ఇవి మిథ్యవే నిజానికి కలగన్నాము స్వప్నము తెలివి వచ్చింది జాగ్రత్త ఈ రెండు పదాలు కూడా ఇవి మిస్నామర్స్ వీడు ఏది జాగ్రత్త అనుకుంటున్నాడో అది కూడా స్వప్న స్వప్న వివేకం బాగా చేస్తే మీకు ఆ తేడా తెలుస్తుంది స్వప్న వివేకం బాగా చేయాలి స్వప్నాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఓపికతో పేషెన్స్తో స్వప్నాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వైతథ్య ప్రకరణలో ఇక్కడ కొద్దిగా వస్తూ ఉన్నది కానీ వైతస్థ్య ప్రకరణంలో ఐదారు శ్లోకాలు ఉన్నాయి స్వప్నాన్ని విస్తారంగా వర్ణిస్తారు ఎప్పుడైతే స్వప్న వివే స్వప్న వివేకం సరిగ్గా చేయరు ఆ కళ వచ్చింది మాటనే సూరుకుంటారు ఎందుకు కళ్ళ ఎలా కళ్ళైనది కళ్ళ అయినటువంటి జగత్తు ఆ స్వప్న ప్రపంచము స్వప్నంలో యథార్థమా అన్నట్లు కనుగొనటానికి హేతు ఏమిటి అవన్నీ కూడా సమగ్రంగా మీరు విచారణ చేసి అప్పుడు జాగ్రత్త కనుక మీరు అన్వయించినట్లయితే జాగ్రత్త మిథ్యా అని అలవోకగా తెలిసిపోయింది కాబట్టి స్వప్న వివేకాన్ని బాగా చేయాలి మనం జాగ్రత్త వస్తాను ఏదైతే అంటున్నామో అది అది వాస్తవంగా జాగ్రత్త కాదు వాస్తవమైన జాగ్రత్త అంటే నెలకువ ఆత్మజ్ఞానికి మాత్రమే ఉంటుంది మనము మేము తెలివిగా ఉన్నాము అని కలగంటూ ఉంటాము మేము కలగంటున్నాము అని కూడా కలగంటాం రెండు కలే ఈ వేదాంత పాఠం వినేవాడికి ఒకరికి కళ వచ్చింది ఆ కలలో ఎక్కడికో వెళ్తూ వాడు అనుకున్నాడు ఆ కళలో నేను అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడు కలగంటో ఉంటాను కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్త తెలివిగా ఉన్నాను అని అనుకున్నాడు ఈ లోపల కళ పూర్తయింది మళ్ళీ తెలివి వచ్చింది ఇప్పుడు ఆ కళలోని జాగ్రత్త కలయా జాగ్రత్త కలయే సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే జాగ్రత్త అవస్థ అనుకుంటున్నామో ఇది కూడా కలలోని జాగ్రత్త అవస్థ వంటిదే అక్కడ నేను తెలివిగా ఉన్నానని అనుకున్నా అది ఎలాగైతే కలయే అవుతుందో అదేవిధంగా ఇప్పుడు కూడా మనము తెలివిగా ఉన్నాము అనుకున్నా మనము తెలివి తక్కువ మనం కలయే కొంటూ ఉన్నాము తెలివైన వాడు ఒక్కడే ఉన్నాడు వాడే జ్ఞాని యా నిశా సర్వభూతానా తాగర్తి సంన్యమి సో జ్ఞాని ఒక్కడే మెలకువను కలిగి ఉంటాడు మనకి ఏవైతే ఈ జాగ్రత్త అవస్థ అనేది అనుభవంలో ఉందో ఇది కూడా స్వప్నంలోనే కొంచెం వెరైటీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వప్న వెరైటీ ఆఫ్ స్వప్న తప్ప అదేమీ జాగ్రత్త యథార్థమైన జాగ్రత్త కాదు అయితే ఇప్పుడు ఏమిటి ఏమిటి గోళ ఏ ఏమిటి దీని అభిప్రాయం ఏమిటి ఊరికే స్వప్నం స్వప్నం అని జాగ్రత్తను పట్టుకుని మీరు అల్లరాపాడిస్తారే ఏమిటి మీ తాత్పర్యం ఏమిటి చూడండి జాగ్రత్తవస్థ సత్యం అనుకో కాలము అది మనల్ని బంధిస్తుంది జాగ్రత్తవస్థ స్వప్నము వంటిదేమో అని మీరు దాన్ని పరీక్ష చేసినా సరిపడుతుంది శోధన చేస్తేది కూడా చాలా గొప్ప ప్రయోజనం సిద్ధిస్తుంది శోధన చేసి ఇది కూడా స్వప్నమే అని తెలుసుకుంటే ఇంకా వేరే చెప్పలేలా సో జాగ్రత్త అవస్థ స్వప్నము వంటిదేమో ఇది ఇంత యథార్థంగా కనబడుతోంది మన అజ్ఞానం చేత అలా కనబడుతోందేమో మనకి స్వప్నం చూసినప్పుడు స్వప్నం కూడా యథార్థమనే అనిపించింది స్వప్నంలో స్వప్నం యథార్థం అనిపిస్తుందా లేకపోతే కల్లా అనిపిస్తుందా యథార్థమనే అనిపిస్తుంది అయినా కళ అని తెలిసిపోతుంది తర్వాత తెలివి వచ్చిన తర్వాత అలాగే ఈ జాగ్రత్త వస్త కూడా ఇది ఒక అజ్ఞాన నిద్రలో మనం ఈ ఈ కల జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో ఇది సత్యం కాదేమో అని మీరు దాన్ని ప్రశ్నించి పరీక్షకు పెట్టి శోధన చేయటానికి పూనుకుంటే ఆ క్షణమందే మీకు బరువు సంసార భారం తగ్గిపోతుంది కాబట్టి జాగ్రత్తవస్థ స్వప్నము వంటిది అనే వివేకం చేయాలి మూర్ఖంగా అవే వేదాంతలు ఎలాగే చెప్తారండి వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఏదో అలా వాళ్ళుతూ ఉంటారు అని అలాగే దాన్ని కాబట్టి సో తర్వాత స్వప్నం దగ్గర మీరు చూసినట్లయితే కొన్ని స్వప్నాలకి నైట్ అని పేరు భయంకర స్వప్నములు అంటారు స్వప్నము భయహేతు ఎందుకైంది ఎందుకైందంటే ఆ స్వప్న దృశ్యములన్నీ వాస్తవములు అనుకోబట్టి అది భయహేతు అయి అవి వాస్తవములు కాదు అని తెలిసిన వెంటనే ఆ భయము పటాపంచలవుతుంది అదేవిధంగా జాగ్రదవస్థ కూడా మనల్ని భయహేతు భయాన్ని కలిగిస్తూ మనకి శోకాన్ని కలిగిస్తూ ఎందుకున్నది ఇదంతా యథార్థము అనుకోబట్టే అది మనకి శోకాన్ని భయాన్ని కలిగిస్తూ కాబట్టి జాగ్రదవస్థ స్వప్నము వంటిది అని చుంచాయగా తెలిసిన మీకు శోకము భయము దూరమవుతాయి కాని దానికి భిన్నంగా జాగ్రత్తవస్థ సత్యమనే భావన ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మనం జాగ్రత్త అనుభవాలకు వానిసలమై బ్రతుకుతూ ఉంటాము ఒకప్పుడు డబ్బు ఉండొచ్చు ఇంకొకప్పుడు ఉండకపోవచ్చు ఒకప్పుడు అధికారం ఉండొచ్చు మరొకప్పుడు ఉండకపోవచ్చు దా మార్పుల వల్ల వచ్చే పరిస్థితిలో మార్పు ఏం ఉండదు మొత్తానికి జాగ్రత్త అవస్థ ఏ రూపంగా ఉన్నా అది చాలా ఉల్లాసంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా రెండు సందర్భాలలో కూడా మనం ఆ అవస్థకి బానిసలమై ఉంటాం ఎంతవరకు అది సత్యమని అనుకుంటాము కాబట్టి అవస్థాత్రేయ విచారము చాలా ఇంపార్టెంట్ ఏది సత్యం ఏది మిథ్య ఉండగా దేనిని సత్యమని భావిస్తామో దాని చేత మనం బంధింపబడతాం రజ్జు సర్పము సత్యమని అనుకుంటున్నంత వరకు వీడు సర్పభీతితోటి వణికిపోతూ ఉంటాడు ఇప్పుడు జీవితంలో నేను పుట్టాను నేను ఫలానా పుట్టాను పెరిగాను మధ్య వయస్సు వచ్చింది అది కూడా అయిపోయింది ఇప్పుడు పెద్ద వయస్సులో పడ్డాను ఉత్తర వయస్సులో పడ్డాను నాకు గతం ఉన్నది నాకు భవిష్యత్తులో నేను చచ్చిపోతాను భవిష్యత్తులో ఇంక భవిష్యత్తు ఇంకేముంటుంది పెద్ద వయస్సు వచ్చిన తర్వాత భవిష్యత్ ఏముంటుంది జరా మరణము లేకపోతే వ్యాధి మరణము ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏముంటాయండి వ్యాధి మరణము అవి దే ఆర్ వెయిటింగ్ పర్మనెంట్లీ ఈ లోపల ఇవి చాలనట్టు ఘర్షణ భయము ఇత్యాదులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా నేను పుట్టాను పెరిగాను ఉత్తర వయస్సులోకి వచ్చాను అని తనని తాను ఒక ప్రాసెస్ కింద ఒక ప్రవాహం కింద ఒక ప్రక్రియ కింద ఎవడైతే భావన చేస్తాడో వాడు ఆ ప్రవాహానికి ఆ ప్రాసెస్కి బానిసయ్యి దాని చేత బంధింపబడి జీవిస్తూ ఉంటాడు వాస్తవం ఏమిటంటే నేను పుట్టలేదు నాకు ఒక చారి లేదు మీరు ఎప్పుడైనా మహాత్ములు బయోగ్రఫీ రాయడం ఎరుగుదరా రమణ భగవాన్ బయోగ్రఫీ రాసుకున్నారా శంకరాచార్యులు బయోగ్రఫీలు రాసుకున్న తర్వాత వాళ్ళు రాశారు తప్ప ఆయన ఎప్పుడైనా బయోగ్రఫీ రాసుకున్నారా లేకపోతే ఎవరికైనా పురమాయించారా నా బయోగ్రఫీ మీరు రాయండిరాని ఏ మహాత్మునైనా బయోగ్రఫీ రాసినట్టు మీరు ఎక్కడైనా చూసారా రామకృష్ణ పరమహంస కానీ వివేకానంద స్వామి కానీ తరువాతి వాళ్ళు భక్తితోటి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఏవో పుస్తకాలు రాసినట్టుగా వాళ్ళు ఏవో బయోగ్రఫీలు రాశారు కానీ ఏ మహాత్ముడైనా బయోగ్రఫీ ఉందా మీకు ఎందుకు లేదు బయోగ్రఫీలు ఎందుకు లేవు వెస్ట్ వెస్ట్కి వెళ్తే అన్ని బయోగ్రఫీలే ఇక్కడికి వస్తే అసలు బయాగ్రఫీయే కనపడదు ఈ మధ్యన వచ్చాయి బయాగ్రఫీ ఈ మధ్యన ఆ తత్వము వెనకబట్టిన సందర్భంలో తత్వాన్ని జనం విస్మరించి నామరూపాత్మకమైన జగత్తు యథార్థమనే అజ్ఞానంలోకి సమాజము వచ్చిన సందర్భంగా మీకు ఈ బయాగ్రఫీలు తప్ప లేకపోతే మహాత్ములకి బయాగ్రఫీనే ఉంటాయి బయాగ్రఫీనే ఉండవు వారు తమను తాము ఒక హిస్టారిక్ సెల్ఫ్గా స్వీకరించరు కాలాతీతము కాలములగతీతమైన ఆత్మ చైతన్యంగా తమను తాము తెలుసుకుంటారు తప్ప ఒక ప్రక్రియగా ఒక ప్రాసెస్గా ఒక హిస్టారిక్ సెల్ఫ్గా తీసుకోరు కాబట్టి ఈ జాగ్రత్త కూడా ఒక పెద్ద స్వప్నము ఆద్యంతవత్మైన మిథ్యైవ కలిపే స్మృత మిథ్య మాట వాడారు ఇక్కడ భాష్యకారులు అదే ఆచార్యులు మూఢపాదులు మిత్స్కి డెఫినేషన్ ఒకటి ఉంది ఆ మిథ్య గురించి చాలామంది చాలా కన్ఫ్యూషన్స్ అవి పెట్టుకుంటారు సరైనటువంటి నిర్వచనం దొరక్క సో విజయారణ స్వామి పంచదశిలో రెండో ప్రకరణంలో డెబ్బయో శ్లోకం టూ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా చూడాలనుకుంటూ చూడొచ్చు అందుకోసం టూ సో దాంట్లో మిత్స్కి డెఫినేషన్ ఇచ్చారు ఏమనంటే యసద్భాసమానంతత్ మిథ్యా స్వప్న గజాధివత్ యత్ అసత్ ఏదైతే లేదో లేదు హుళక్తి కానీ భాసమానం కనబడుతోంది నా అస్థి పరంతో భాతి అస్థిసిద్ధం కాదు కానీ భాతి సిద్ధం అది కనబడుతోంది దానికి మిథ్యా అని పేరు ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న స్వప్న గజము అనాలి ఏనుగనాలి నేను మీకు ఇంతకుముందు మనవ చేశాను ఏనుగనాలి స్వప్నంలో భావం అనకూడదు స్వప్నంలో ఏనుగు ఎందుకంటే హస్తీ శంకరులైతే హస్తి అంటారు గజము ఎందుకంటే నేను మీకు చెప్పాను వీడు కుక్కి మంచం మీద పడుకుని ఉంటాడని విలేజెస్లో ఓ ఓల్డ్ ఫ్యాషాలిటీ కట్టె మంచం మీద పడుకుని ఉంటాడు ఆ పురుకుస్తాడో లేకపోతే చేంతాడుతో నేసినటువంటి దాని మీద ఓ బొంత ఒకటి వేసుకుని తలకంగా పరగాడాబెట్టుకుని ఆ గొయ్యి ఎలా ఉంటుందో పడుకుని ఉంటాడు ఏం బాగానే ఉంటుంది అది బానే ఉంటుంది అలవాటు వీడు కనుక అప్పుడు వీడు ఏనుగు చూస్తాడు ఆ ఏనుగు యథార్థంగా ఉన్నట్లయితే రామరాం ఆ మంచం ఆ ఇల్లు కూడా కూలిపోతుంది కాబట్టి థ్యాంక్ దేర్ ఈజ్ నో ఎలిఫెంట్ బట్ హీ సీస్ ది ఎలిఫెంట్ దట్ ఈస్ కాల్డ్ మిథ్యా దీని మీద ఇంకా చాలా స్వప్న వివేకం చాలా ఉంది ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ వైత్య ప్రకరణం అంతా చెప్పినట్టుగా ఉంటుందని నేను కొంచెం క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్తున్నాను యద్వస్తురూపేణ అవిద్యమానమై భాసతే తత్ మిథ్య అంటే అవిద్యమానం లేనిది అన్న దాంట్లో అధిష్టానాన్ని నిరాకరించవద్దు అనే సో నెక్లెస్ అనేది ఏమీ లేదు బంగారం అనేది ఉంటుందంటే నెక్లెస్ అనేది ఏమీ ఉండదు బంగారం మాత్రం ఉంటుంది అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి సో స్వరూపతహ లేకున్నా ఉన్నట్టుగా కనిపిస్తూ కాబట్టి దానికి మిథ్యా అని పేరు అతి మిథ్యా ఈ మిథ్య అనేది అది సబ్స్టాంటివ్ కాదు ఇట్ ఈస్ నాట్ ది సబ్స్టాంటివ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ హాలో షెల్ నేమ్ అండ్ ఫామ్ సబ్స్టాంటి కాదు ఇప్పుడు ఇది ఎలాగంటే వేరుశనగ గింజలు ఉందనుకోండి దానిపైన తొక్కు ఉంటుంది ఆ లోపల దాని సారమంతా ఆ తొక్కు లోపల ఉంటుంది సో ఈ నామరూపాలు అలాంటివి అంటే ఆ వేరుశనగ గింజల పైన తొక్కు లాంటివి దానికి ఏమీ సారం లేదు సారం ఏమిటంటే బంగారమే అలా అర్థం చేసుకోవాలి తర్వాత మీరు సినిమా తెర మీద మీరు మనిషిని చూస్తారు అయితే పర్వతమే చూస్తారు సినిమా తెర మీద మనిషి ఏలుగులు చూడొచ్చు ఆ ఏనుక్కి డెప్తే ఉండదు మామూలు ఏలుగు ఎలా ఉంటుందండి మామూలు ఏనుగ ఎంత బరువు ఉంటుంది ఓ పది పది టన్నులో ఇరవై టన్నులో బరువు ఉంటుంది ఆ సినిమా తెర మీద చూసి ఏనుక్కి ఎంత బరువు ఉంటుంది ఏం బరువు ఏముండదు ఆ ఏనుక్కి బరువు ఆ తెర అలా నిలబడుతుంది ఆ తెర ఏముండ ఇలా పలసగా ఉంటుందండి పల్సతే గుడ్డది దాని మీద అక్కడ ఏనుగు ఉంటే ఇంకేం చెప్పారా మీరు ఆ ఏనుగి బరువు ఏముండదు జీరో బరువు ఉండదు అంటే అర్థం ఏంటండి డెప్తే ఉండదండి అది టూ డైమెన్షనల్ లైట్ అది డెప్తే ఉండదు జీరో డెప్త్ అంటే అర్థం ఏంటి దేర్ ఈజ్ నో సబ్స్టెన్స్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ డే ఏనుగు దేర్ ఇస్ నో సబ్స్టెన్స్ అది మిథ్య జగత్తు మిథ్య తస్మాద అద్యంతవత్వైన మిథ్యమ కలు చేసుకు ఎందువల్ల జాగ్రత్త అవస్థలో జగత్తు మిథ్య ఎందువల్ల స్వప్నం ఎందువల్ల మిథ్య అంటే నిద్ర లేస్తే లేదు కాబట్టి ఓకే లేని స్వప్నము వాస్తవంగా లేని స్వాత్మిక జగత్తు నీకు దర్శనం అయిందా లేదా ఇప్పుడు స్వప్నంలో నువ్వు పర్వతం చూశావు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పర్వతం ఈ పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది లేదు కదా అక్కడ ఉన్న పర్వతాన్ని చూసేడనే మాట లేదు కదండి ఉన్న పర్వతాన్ని చూసి మాట లేదు మరి స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సులో నుండి వచ్చింది మనస్సులో నుండి నుంచి వచ్చిందంటే కంటితో చూస్తూ మనస్సుతో ఇది పర్వతము అని తెలుసుకున్నాడా అలాగేమీ లేదు అక్కడ కన్నే లేదు అసలు వీడిని పడుకుని నిద్రపోతుంటే కన్ను ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి కన్ను లేదు కన్ను ఉందని అనుకున్నా అది కూడా స్వాత్మికమైన కన్నే కానీ వీడు అసలు కన్ను కానే కాదు కాబట్టి ఆ ఆ స్వప్నంలో పర్వతం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనస్సులో స్మృతి రూపంగా పర్వతం ఉన్నది మనస్సులో పర్వత సంస్కారం ఉన్నది వెంటే స్మృతి అని పేరు మెమొరీ ఆ సంస్కారాల ముద్దకే మెమొరీ అని పేరు ఆ పర్వతం అనే సంస్కారం ఉంది ఆ సంస్కారము ఆ సంస్కార రూపంగా సూక్ష్మ రూపంగా ఉన్న మనస్సు అది కొంచెం వికసించి అది స్పందించింది స్ఫురించింది అది ఎప్పుడైతే స్ఫురించిందో మీకు పర్వతం అనే అనిపించింది పర్వతంలాగా మనస్సే స్ఫురించింది మన స్ఫురతి ఇలా ఆ గ్లోయే పీత్రి అని స్ఫురించినట్టుగా పర్వతంలా స్ఫురించింది మరి మనస్సే పర్వతంగా స్ఫురించింది స్వప్నంలో యథార్థమే అంగీకారమే మరి మనస్సులో ఈ పర్వతం ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సంస్కారం అంటే పర్వత సంస్కారం ఉంది ఆ సంస్కారం ఉండబట్టి మనస్సు స్వప్నంలో పర్వతాకారాన్ని పొంది స్ఫురించింది అది స్వప్నం యొక్క వివేకం స్వప్న వివేకం మీరు జాగ్రత్తలోకి రండి జాగ్రత్తలో ఈమె నా వీడు నా కొడుకు ఈమె నా ఇది ఇది ఇదిహ్యంలో ఉన్న భార్యాత్వం పుత్రత్వం పుత్రీత్వం మీరు దర్శించి తెలుసుకుని మీరు అలా భావన చేస్తున్నారా లేక మీ మనస్సులో స్మృతి రూపంగా ఉన్నటువంటి సంస్కారాలే బయటకు వస్తున్నాయా రూపమైన సంస్కారములే బయటకు వస్తున్నాయి నిద్ర చూసి ఆయన కాఫీ పెట్టేవాప్పుడే అని ఈ కాఫీ ఈ భార్య కాఫీ ఇవన్నీ కూడా స్మృతి నుంచి వచ్చాయండి స్మృతి నుంచి వచ్చాయి స్మృతి నుంచి వచ్చింది స్వప్నం అవుతుందా జాగ్రత్త అవుతుందా స్వప్నం అవుతుందా కాబట్టి వీడు నా కొడుకు ఈమె నా భార్య ఈమె నా పుత్రిక అని వీడు అంటున్నాడంటే వీడు తెలివిగా ఉన్నాడంటారా కలగంటున్నాడంటారా ఎవడు చెప్పాడండి మీకు వాడు తెలుగుగా ఉన్నాడని తెలివిగా ఉండడం ఏటో వాడు ఎరగడు వాడు కలగంటున్నాడు ఒక దీర్ఘస్వప్నాన్ని కంటున్నాడు దానికి జీవితం అని పేరు పెట్టుకుని ఓ దీర్ఘస్వప్నాన్ని కంటున్నాడు తెలుగుగా ఉండడం వాడికేం తెలుసు వాడి మొహం అది ఆత్మజ్ఞానికి మాత్రమే చెల్లుతుంది తెలుగుగా ఉండడం అన్నది వీడిది దీర్ఘస్వప్నమే ఒక హాలుసినేషన్ హాలుసినేషన్ అంటే చిత్తవిభ్రమము ఈ హాలుసినేషన్ సాగుతుంది వీడు నా కొడుకు వీడు నా కొడుకు అని హాలుసినేషన్ సాగుతుంది ఆ తర్వాత వీడు దుఃఖిస్తాడు ఎందుకు దుఃఖిస్తాడో తెలుసిన ఈ హాలుసినేషన్ ఇది చెదిరిపోతుంది అందుకోసం దుఃఖిస్తుంది అది పోని కనీసం దుఃఖించినప్పుడైనా దుఃఖం కలిగినప్పుడైనా తెలుసుకోవాలా ఈ హాలుసినేషన్ మూలంగా నాకు దుఃఖం కలిగింది నేను చిత్త విభ్రమంలో ఉండబట్టి దుఃఖాన్ని పొందాను ఇది ఇది చిత్త విభ్రమము ఇది ఇది మిథ్యా అని తెలుసుకోవాలా అప్పుడు తెలుసుకోడు తెలుసుకోకుండా ఏం చేస్తాడంటే గ్రహాల వల్ల నక్షత్రాల వల్ల నాకేమో ఈ దుఃఖం కలిగిందనుకుంటాడు ఇంకా వాడు సత్యం ఎప్పుడు తెలుసుకుంటాడు ఈ దోషాన్ని గ్రహాల మీద నక్షత్రాల మీద పెట్టేస్తాడు లేకపోతే కిటికీల మీద గుమ్మాల మీద పెట్టేస్తాడు వాస్తు లేకపోతే న్యూమరాలజీస్ న్యూ ఈ మధ్యన వీళ్ళకి కొత్త తెగ ఓ న్యూ ట్రైబ్ ఒకటే స్టార్ట్ అయింది స్పిల్లింగ్ అండ్ నెంబర్స్ దాంట్లో స్పెషలిస్ట్లు స్పిల్లింగ్ అండ్ నెంబర్స్ వాటి వల్ల దుఃఖం వచ్చిందంట అదే నీ దుఃఖానికి హేతు ఇవేమీ కాదు నీ దుఃఖానికి హేతువు ఆ కుర్రాడు కూడా కాదు నీ దుఃఖానికి హేతువు ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ ద ఫాల్స్ దట్ మేక్స్ యూ సఫర్ ఏది అసత్యమో అది సత్యం నీవు మిథ్యను సత్యం ఆ స్వప్నము చెదిరిపోయిన కారణంగా విడిగి దుఃఖం కలిగి కాబట్టి జాగ్రత్తని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జాగ్రత్త ఏమీ కాదు మనము మన స్మృతి పథం నుండి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాం నీవు ఇప్పుడు కొడుకు అన్నారు ఈ కొడుకు అనే దాన్ని దానికి ఆశ్రయం ఏమిటి వాడు కాదు ఆ కొడుకు అనే దానికి ఆశ్రయము వీడి సంస్కారమే వీడి మెమొరీయే వీడి మనస్సే దానికి ఆశ్రయము నీ మనస్సే ఈ జగత్తు రూపంగా ప్రకాశించి నువ్వు దాన్ని సత్యం అనుకోబట్టి నిన్ను బంధిస్తోంది తర్వాత ఈ కొడుకు కూతురు భార్య భర్త ఈ వా ఈ ప్రపంచమంతా వీడు అనుకుంటాడు అది యథార్థమనగినట్టుగా ఎందుకు భాషిస్తోందంటే వీడు యథార్థం అనుకుంటున్నాడు కాబట్టి యథార్థంగా భాషిస్తుంది యథార్థమేనా అని ప్రశ్నిస్తే అది యథార్థంగా భాషించడం మానేస్తుంది నిజానికి కలగంటున్నాడు అవునా పాఠం ఇలాగే ఉంటుంది మీరు ఓపిక్గా వింటూ ఉండాలి కలగంటున్నాడు కలగంటు అదంతా యథార్థమని అనిపించింది కానీ తెలివి వచ్చింది రావడం అంటే ఏమిటి తెలివి రావడం అంటే ఆ కళలో దర్శించినవన్నీ యథార్థమేనా అని ప్రశ్నించాడు ప్రశ్నిస్తే తెలివి వచ్చేసింది అంటే అవి యథార్థం కాదు అని తెలిసిపోయాడు సో అదేవిధంగా జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి దృశ్యములను అనుభవములను అవన్నీ యథార్థమే అనే ఒక అంధవిశ్వాసం పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే తప్పనిసరిగా బంధిస్తాయి అలా కాకుండా అవి యథార్థమేనా ఏ విధంగా స్వప్నము కంటే భిన్నములు స్వప్నము స్వప్నం ఎందుకైంది ఈ హేతువుల చేత మనస్సులో స్మృతి రూపంగా ఉన్నది పైకి స్వప్నంలో జాగ్రత్తలో ఏమి తేడా ఉంది అదే పరిస్థితి కదా జాగ్రత్తలో కూడా అని వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ జాగ్రత్త వ్యామోహము కల కరిగినట్లుగా కరిగిపోతుంది కళ ఎలా అయితే కరిగిపోతుందో తెలివి రాగానే అలాగే వివేక జ్ఞానం వల్ల ఇదంతా కరిగిపోతుంది చూడండి లోకంలో సామెత ఒకటి ఉంది కాలంలో రాజ్యాలు పోతాయి ఇవి అవి పోతాయి పర్వతాలు కూడా నేల మట్టం అయిపోతాయి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు అవుతాయి అంత ఇవ్వో చెప్తారు కాలానికి మహిమ ఉంది అని చెప్తారు కాలానికి మహిమ ఉందో లేదో కానీ మీకైతే మాత్రం ఆ మహిమ కలదు అదేమిటంటే మిమ్మల్ని బంధించినటువంటి జగత్తు స్వప్నమువలే మిథ్యా అని తెలుసుకుని అది కలవలే కరిగిపోయిట్లా చేసి పూర్ణ ఆత్మనిష్ఠులై జీవన్ముక్తులై నిలవగలిగే మహిమ మాత్రం మీ దగ్గర ఉంది కాలము రాజులు కరే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి ముందరే వారేరి సిరి మూటగట్టుకొని పొవంజాలిరే అంటే బొందరపోతున్న గారు కాలము యొక్క మహిమని వర్ణించారు కాలము సర్వమును అంతము చేస్తుంది కానీ మీరు కాలము కంటే ఎక్కువ మహిమగలవారు మీరు కాలాన్ని కూడా అంతం చేసి కాలములో అతీతమైన ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండవచ్చును ఎందుకంటే దీంట్లో రహస్యమేట చెప్పంటారా స్మృతి మెమొరీ లేనిదే గతం లేదు భవిష్యత్తు మీద ఆశ ఆశ ఎక్స్పెక్టేషన్ ఒక ఆశ లేకపోతే భవిష్యత్తు లేదు మీరు ఆలోచించి చూడండి మీరు పెద్దలు అనుభవం గలవారు కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూడండి మీకు భవిష్యత్ అనేది ఎప్పుడు ఉంటుందో ఏదో ఒక ఆశ ఉన్నప్పుడు ఉంటుంది ఏదో ఒక ఆశ ఆశ ఉంటే భవిష్యత్తు మెదులుతూ ఉంటుంది మనస్సులో ఇప్పుడు ఆశ అంటే ఎలాగంటే ఐదు సంవత్సరములలో మీ సొమ్ము రెట్టింపు అవును అంటాడు అంటే వీడు కొనుక్కుని లక్ష రూపాయలు దాంట్లో ఏజో ఒక పత్రిక ఒక కాగితం ఒక్క ఇస్తాడు వాడు అదేమో జాగ్రత్తగా చూసుకుంటూ వీడు వీడు ఆ ఐదు సంవత్సరాల్లో రెట్టింపు అవ్వడం అని అది అదే భవిష్యత్ అదే భవిష్యత్ సపోజ్ ఆశ అనేది ఏదీ లేదు నో డిజైర్ నో ఎక్స్పెక్టేషన్ నో ఎక్స్పెక్టేషన్ ఆశ లేదండి ఏమీ ఆశ లేదు మీరు స్వచ్ఛంగా వర్తమాన క్షణంలో ఆత్మనిష్ఠులే ఉన్నారనుకోండి భవిష్యత్తుందా మీకు లేదు కాబట్టి ఈ విధంగా ఆశయే భవిష్యత్తును నిర్మాణం చేస్తుంది స్మృతియే గతాన్ని నిర్మాణం చేస్తుంది మీరు స్మృతి ఆశ వీటితో నిండిన జీవితమే కళ అదియే కళ్ళ మీరు స్మృతిని ఆశని తిరస్కరించి అంటే వాటితోటి తాదాత్మ్యం చెందకుండా ఉంటే పోతుంది అంటే దాన్ని వాటిని ఏదో తోసేసి ఏమి చేయాల్సిందేమీ లేదు అవి నేను నావి అనేటువంటి భ్రమ లేకుండా ఉంటే సరిపడుతుంది సాక్షిభావంలో ఉండి వాటితో తాదాత్మ్యం చెందకుండా మీరు పరిశీలిస్తే మీకు గతము భవిష్యత్తు కరిగిపోతాయి మంచు కరిగినట్టుగా అప్పుడు మీరు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు అప్పుడు ఈ జాగ్రవ్యవస్థ మిమ్మల్ని బంధించదు కాబట్టి అద్యంతవత్వ ఇచ్చు తే స్మృతర్మామృషా స్వప్ ఆయంతర్నిదర్శనా प्रदेशे वै सूतानां सूता दर्शन कुछ स्वप्न विवेकमे श्लोक स्वप्ना गुरी चुत स्वप्ने धर्मा मृषाई स्वप्न धर्मा धर्मा अं जीवा <coughs> ఇక్కడ టీకాకారులు అంటారు ఆనందగిరి ఏ కారణం చేత స్వప్నము మిథ్యా అని మనం నిర్ధారించగలుగుతున్నామో అదే హేతువు జాగ్రత్త అవస్థకి కూడా సమానంగా అన్వయిస్తుంది కనుక కష్టపి జాగరితే తుల్యత్వాలు పుట్టుక మరణము లేని శుద్ధమైన ఎరుక సమ్విన్మాత్రం ఏదైతే గలదో పుట్టుకా మరణము అంటే గతము భవిష్యత్తు లేని శుద్ధ సంవిత్ సంవిత్ అంటారు సంస్కృతంలో తెలుగులో నేను తెలివి ఎరుక అంటూ ఉంటాను దాన్నే సంస్కృతంలో సంవిత్ అంటారు చాలా మంచి పదం ప్రజ్ఞ అని కూడా అంటారు చేతన అని కూడా అంటూ కానీ సంవిత్ అన్నది చాలా ప్రసిద్ధమైన పండితులు వాడేటువంటి పదం ఆ సంవిత్ అది మాత్రమే సత్యము జాగ్రత్త ప్రకాశింపజేసే సంవిత్ మాత్రమే సత్యము జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చేటువంటి వర్తమా భూత భవిష్యత్తులు మటుకు స్వప్నావస్థ కల్లా అనే విషయాన్ని మరింత నిరూపించటం కోసం ఆయన ఏమంటున్నారంటే ఈ ఈ స్వప్నంలో మీరు చూసే పదార్థములన్నీ కూడా ధర్మా అంటే జీవా కాకుండా పదార్థాహని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ ధర్మశబ్దానికి జీవా అని కూడా అర్థం ఉంది అంటే పదార్థములు అంటే పర్వతము నది ఏనుగు ఇలాంటివి చూస్తారు స్వప్నంలో కూడా భార్యా భర్త మొదలైనటువంటి ఇతర జీవులు వాడు జీవులు జీవులండి ఇప్పుడు వీడు భార్య అంటాడు జీవు ఒక జీవు వీడో జీవుడు ఆమె ఇంకో జీవుడు జీవుడు కొడుకు వాడు జీవుడు కొడుక మరోట జీవుడప్ప కాబట్టి అందరూ జీవులు జీవలోకం ఇది మీరు వెళ్ళదా ఎప్పుడునో సో జీవలోకే సనాతన గీత మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన జీ నీవు జీవుడువయా ఇది జీవలోకము ఈ జీవలోకంలో జీవలోకము అంటే జీవానాం లోక జీవులుండే లోకం అనేక మంది జీవులు ఉన్నారు నువ్వు ఇంకో జీవుడువి అంతే ఇట్నాహి బాత్ హే అంతేగాని నేను తండ్రిని వాడు కొడుకు నేను భర్తనే ఆమె భార్య ఇదంతా కూడా భర్తని అనుకోవడం అనవసరం భర్త చేయాల్సిన కర్తవ్యాలని చేయాలి భర్త చూపించవలసిన ప్రేమను చూపించాలి సరిపడుతుంది అది వీరికి సుఖం ఆమెకి సుఖం భర్తని అనుకుంటే భర్త చేసే కర్తవ్యాలు అయినవి లేనివి అవ్వవు భర్త చూపించాల్సిన ప్రేమ ఇటు ఉంటుంది కని భర్తని అనేటువంటి అభిమానము బంధిస్తుంది వీళ్ళని బంధిస్తుంది ఆమెని బంధిస్తుంది ఆమె భార్యని అనుకున్న ఆమె ఆ రకంగా బంధింప ఈ శాస్త్రం కూడా నేను భర్తను అని అభిమానం పెట్టుకోమని చెప్పలేదు భర్త ఏం చేయాలి భార్య అయిందు ప్రేమ చూపించాలి డూ దాట్ బీ డన్ విత్ ఇట్ జీవులండి వీళ్ళందరం కూడా జీవలోకం ఇది కాబట్టి సర్వే ధర్మా భార్య భర్త కొడుకు తండ్రి కోడలు మనవడు ఇవన్నీ ఇవన్నీ కూడా సర్వే ధర్మా ఈ సంబంధాలు బాంధవ్యాలు ఇల్లు వాయికి ఇవన్నీ కూడా స్వప్నే స్వప్నంలో ఉన్నాయా లేవా ఇవన్నీ జాగ్రత్తకి తర్వాత చెప్పండి స్వప్నంలో ఉన్నాయి కదా ఉన్నాయి సత్యమా మిథ్యయాథ్య మృష సర్వే ధర్మా పురుషా స్వప్నే ఎందువల్ల ఎందువల్ల తెలుసుకోవాలి స్వప్నం మిథ్యనే మాకు తెలిసిపోయిందని చెప్పేసి తప్పట్లు ఉండడం కాదు ఎదుటి తెలిసింది ఎందువల్ల మిథ్య స్వప్న వివేకం ఎందువల్ల మిథ్య కాయస్యాంతర్ నిదర్శనా అబ్బా ఏమీ హేతు ఇచ్చారైనా సో వీడు స్వప్నంలో చూశాడు ఎవంటే స్వప్నా భావా వితథా భవితుమర్హంది అంతరుపలభ్యమాన దర్పణస్ ఉపలభ్యమాన నగరాదివత్ ఇది అనుమానమంత సూచితం విష్ణుదేవానందగిరి ఇప్పుడు స్వప్నంలో ఏనుగును చూశాడు స్వప్నంలో చూసిన ఏనుగు మిథ్యా ఎందువల్ల అంటే అనుమానం పర్వతో వన్మాన్ ధూమాత్ యథా మహానస అనుమానం మీకు తెలుసు కదా సో అలాగే స్వప్న గజ మిథ్య స్వప్నంలో చూసిన ఏనుగు మిథ్య ఎందువల్ల హేతువేమిటి ధూమాత్ అన్నట్టుగా హేతువేమిటి కాయస్యాంతర్ నిదర్శనా దేహమునకు లోపల చూసిన కనబడింది కనుక అంటే ఈ స్వప్నాన్ని వీడు ఎక్కడ చూస్తాడంటే వీడు తెలివిగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాడు కళ్ళల్లో ఉంటాడు తెలివిగా ఉన్నప్పుడు మనిషి కళ్ళల్లో ఉంటాడు క్షణేక్షన్ పురుష మనిషి కళ్ళల్లో ఉంటాడండి అంచేతనే నా కంటిలోకి చూసి చెప్పరా నా ముఖం కేసి చూసి చెప్పు అంటారు ఎందుకంటే మనిషి కళ్ళల్లో ఉంటాడు కంటిలోకి చూసి చూసినప్పుడే ప్రేమైనా ఏదైనా కన్ను కన్నులు కన్నులు అంటూ ఏదో అంటారు కవి ఎవడో కవి అన్నాడు వాళ్ళు వచ్చి వచ్చి కవులు ఆత్రేయ దాశరథి మహాకవులు కనులు కలుసుకుంటేనే ప్రేమన్నా ఏమన్నా కనులు కలుసుకోవాలి ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మనిషి కళ్ళల్లో ఉంటాడు సరే వీడు నిద్రలోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని మీమాంస చేశారు ఇప్పుడు కళ్ళల్లో ఉన్న ఈ జీవుడు వీడు నేను తండ్రి తల్లి ఏవేవో అనుకుంటాడు కానీ వాస్తవానికి వీడో జీవుడు ఈ జీవుడు కళ్ళల్లో ఉన్నాడు జాగ్రత్త అవస్థలో నిద్రలోకి పోయాడు గాఢ సౌండ్ స్లీప్ సౌండ్ స్లీప్ అంటే గట్టిగా సౌండ్ పెడితే నిద్రపోతాడు సో గాఢ నిద్రలోకి వెళ్ళాడు ఈ గాఢ నిద్రలో వీడు ఎక్కడున్నాడు అంటే హృదయంలో ఉంటాడు హృదయంలో విలీనమై ఉంటాడు అయితే ఇటు జాగ్రత్త అవస్థ కళ్ళు కాదు అటు గాఢ నిద్ర యొక్క హృదయము కాదు స్వప్నంలో ఉన్నాడు అంటే ఇది సగన్ తెలివి సగన్ నిద్ర అర్ధ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఈ కళ్ళకి హృదయానికి మధ్యలో ఒక నాడి గలదు నాడీ నిర్వసిస్తం అండి నాడి గలదు ఎంత కూడా నాడీకి మండలం కదా మీరు చూస్తున్నారన్నా వింటున్నారన్నా అంతా మండలమే సో ఆ నాడీకి ఓ పేరు కూడా ఉంది ఉపనిషత్తులలో దానికి పునీతత్ అని పేరు కృష్ణోపనిషత్తులో వచ్చింది నేను చెప్పాను పాఠం ఇదంతా అని పర్వాలేదు సో దానికి పురీతకి ఏదో ఎటిమాలజీ కూడా ఉంది ఇప్పుడు నాకు గుర్తు లేదు సో ఆ నాడిలో ఉంటాడు ఆ నాడి ఎంతండి సన్నగా ఉంటుంది నాడి అంచానికి క్లాట్లు అవి వస్తూ ఉంటాయి నాడంటే ఎంత ఉంటుంది సన్నగా ఉంటుంది దాని లోపల ఉంటాడు ఉండి అక్కడే చూస్తాడు ఏనుగులు అక్కడే చూస్తాడు కాయస్య అంతర్ నిదర్శరాత వీడు చూసిన ఏనుగు ఎక్కడుంది ఇప్పుడు ఆ నాడి లోపల ఉన్నది అది యథార్థమే ఏనుగవుతుందా అవరు పర్వతం అక్కడే ఉంటుంది అదేమి యథార్థం కాదు మిథ్య ఓకే వండర్ఫుల్ కాయశ్యాంతం నిదర్శనాతనే హేతువు సిద్ధాంతం కదా ఇప్పుడు ఆయన ఆచార్యుడేమంటున్నారు చూడండి ఏం పోనీ ఏనుగు ఉందని ఎందుకు అనకూడదు అంటే ఆయన అంటున్నారు సంవృతే ప్రదేశం చాలా ఇరుకండి అది సంవృత ఇరుకు అశ్విన్ సంవృతే ప్రదేశే ఆ నాడీ అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది దాంట్లో రక్తప్రసారము అది కూడా కొంచెం కొలెస్టరాల్ ఎక్కువైతే మళ్ళీ అదే తేడా వస్తుంది థర్టీ పర్సెంట్ బ్లాక్ టెన్ పర్సెంట్ బ్లాకు అంటూ ఇబ్బందులు చాలా ఇరుగ్గా ఉంటుంది అది కొలెస్టరాల్ పార్టికల్స్నికే చోట్లేనంత ఇరుగ్గా ఏడుస్తుంది దాంట్లో ఈ ఏనుగులు బిల్డింగులు ఇవన్నీ ఎక్కడ పడతాయి అస్విన్ సంవృతే ప్రదేశే భూతానం దర్శనం కుత ఆ భూతములు యథార్థమే అయితే పదార్థములు ఉన్నవే అయితే అంత ఇరుకులో అవి ఉండడము వీడు చూడడము ఎలా కుదురుతుందండి ఓకే ఇప్పుడు చూడండి నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పండి నాయిల్లు అన్నాడు నా ఇల్లు అన్నది బయట ఉంటుందా వీడి లోపల ఉంటుందా లోపలే ఉంటుంది ఎందుకంటే బయట ఇల్లు ఉంటుంది పోనీ బయట ఇల్లేనా ఉంటుందా నా ఇల్లులో నాని నిషేధించడం కోసం ఇల్లు ఉంటుందన్న ఇల్లు కూడా ఉండదు ఎందుకంటే మీరు ఇల్లు అంటున్నారు అది ఇటకలు సిమెంటు ఆకాశము తప్ప ఇంకేమైనా ఉందా అక్కడ ఇటకలు సిమెంటు ఆకాశము అదే ఇల్లు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పృథివీ వికారములు ఈ గోడలన్నీ పృథివీ వికారములు మట్టి మట్టి వికారములేనండి సిమెంట్ కూడా మట్టిని వేడి సిమెంట్ వస్తుంది మట్టి నుంచి ఇటకలు మట్టి నుంచి మీకు స్లాబ్ వస్తుంది ఫ్లోర్ వస్తుంది అంతా మట్టి పృథివీ వికారం ఈ పృథివీని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఎలా ఆర్గనైజ్ చేశారు లోపల కొంత స్పేస్ ఉంది ఇట్లా ఆర్గనైజ్ చేశారు అదే కదా ఇల్లు కాబట్టి ఇల్లుందా బయట లేక పృథివీను ఆకాశము ఉన్నాయా పృథివీ ఆకాశము ఉన్నా జలం కూడా వేసుకోండి కొంత వాయువు కూడా వేసుకోండి కొంత అగ్ని వేడి కూడా వేసుకోండి సో పంచభూతాలు ఉన్నాయండి ఇల్లు లేదు మరి ఇల్లు ఎక్కడుంది మీ హృదయంలో ఉంది నా ఇల్లు మీ హృదయంలో ఉంది ఇల్లు మీ హృదయంలో ఉంది ఆ ఇంట్లో నా భార్యా పిల్లలు ఉన్నాయని భార్యాపిల్లలు ఇంట్లో ఉన్నారా లేకపోతే భార్యాపిల్లలు వీడి హృదయంలో ఉన్నారా వీడు హృదయంలో ఉన్నారు మరి బయట బయట జీవులు వాళ్ళు జీవులు జీవులు ఉన్నారంటే భార్యాపిల్లలు ఉన్న సంస్కారంలో వీడి హృదయంలో ఉంటాయి కాబట్టి వీడు హృదయంలో ఉన్నది తన లోపలున్నది బయట చూస్తున్నాడా బయట ఉన్నదాన్ని బయట చూస్తున్నాడా లోపలు ఉన్నదాన్నే బయట చూస్తున్నాడు బయట ఉన్నట్టుగా చూస్తున్నాడు వాస్తవంలో అది ఉన్నది ఎక్కడా వీడి లోపలే ఉన్నది వీడి మనస్సులో ఒక వాసన ఉన్నది నా ఇల్లులో ఉండే మమ ఇల్లు అనే నామరూపములు భార్య పిల్లలు గురుభర్త కొడుకు కూతురు అనే నామరూపములు ఇవన్నీ కూడా వీడి లోపల హృదయంలో వాసనారూపంగా ఉన్నాయి లోపల ఉన్న వాటిని బయట ఉన్నాయా అన్నట్లుగా వీడు చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి ఇంకా తేడా ఏమైనా మిగులుందా ఏమీ కాబట్టి జాగ్రత్త అవస్థని గురితే తప్ప అలాగంటే ఇది ఏమీ లేదు ఇప్పుడు దీన్ని ఇంకొక కల్పన అంటే ఇంకో రకంగా చెప్తా చూడండి ఒకడు జిజ్ఞాసు కళ ఆ కలలో జిజ్ఞాసు ఉన్నాడు సుఖి వీడే జిజ్ఞాసు వీడే సుఖి దుఃఖీ ఏమండి కళలో బద్ధుడు సంసార బంధంలో ఉన్నాము అనుకుంటాడు ఆత్మజ్ఞానం కలిగి ముక్తుడవుతాడు కళలో కలలో ముక్తుడు తర్వాత కలలో నేరగాడు క్రిమినల్ కలలో యజ్ఞము చేసినవాడు ఇవన్నీ కూడా చైతన్యం తప్ప వేరే ఏమీ లేదు అక్కడ కళలో నేరగాడు ఎవరు ఆ చైతన్యమే ఆ చైతన్యమే నేరగాళ్లాగా స్పందించి కళలో యజ్ఞకర్త ఎవడు చైతన్యమే కళలో జిజ్ఞాసు ఎవడు చైతన్యమే కళలో ముక్తుడెవడు బొద్ధుడెవడు అన్ని చైతన్యమే